నుంచి ఉద్భించా అది నేను కానీ ప్రాణం నేను కాదు కేవలం క్రియాశక్తి నేను కాదు క్రియాశక్తి ఆ చైతన్యం నుంచి ఉద్భవిస్తున్నా అది నేను క్రియాశక్తి నేను కాదు నేను మనశ్శక్తిని అని మీరు తెలుసుకునేప్పటికీ మణిపూరం దగ్గరికి వచ్చాను నాది దగ్గరికి వచ్చాను నాభి మనస్సు నాభి నేను విజ్ఞానమయ స్వరూపుణను ఇదే హృదయం దగ్గరకు నేను ఆనందమయ స్వరూపుడను ఆకాశం ఇక్కడికి వచ్చాను ఇంకా ఆ రెండు స్టేజ్లు ఫైనల్ ఇక్కడ వచ్చిన ఆజ్ఞక్తి శక్తి శివుడు కంటే భిన్నం కాదు కాబట్టి ఇక్కడ నుంచి శివుడు ఇక్కడ అని ఈ విధంగా ఈ ఫైవ్ ఇక్కడ మీకు సెట్ అయిపోయింది అని చెప్పలేదు మూలాధారం పంచవీతత్వము స్వాతిష్టానం అగ్నితత్వము అనుకూలం జలతత్వము అనాహతం వాయుతత్వము ఆకాశతత్వం అదే వలస కాబట్టి తైతియమైంది కాబట్టి దిగడం అయిపోయింది ఇప్పుడు పైకి ఆత్మ వివేకం జ్ఞానోత్పత్తి సో దేహమే నేను నేనే దేహమేనండి అనే అజ్ఞానం వీళ్ళకి ఎప్పుడైతే పోయిందో మూలాధారించి వీళ్ళు బయట కుండలిని లేచిచ్చేది కుండలిని అంటే జ్ఞానం అని భగవాన్ మన మహర్షులు కుండలిని అంటే ఏడు మరి అంటే ఆయన ఏమన్నారంటే కుండలిని అంటే ఏమిటి అనే ప్రశ్న వేయటానికి వెనుకున్నటువంటి మూలధాకులు ఏవిడి ఈ ప్రశ్న అడిగిన వాడు తెలివైన వాడు అంటే వాడు మూలధాకులు తెలియదు అంటే అదే కుండలిని రౌణ మహర్షిస్త నేను రౌణ మహర్షి దిగల్ లో చదువుతాను నాకు ఆలోచన ఏదో నాలుగు క్వశ్చన్స్ నాలుగు ఆన్సర్స్ చదివితే మనస్సు అంత అవుతుంది ఎవరన్నా కొంత మనసులో విన్నుంటే అది గిన్నెన్ అవుతాం సో గిన్నెలతో వినట్టే అలాగే చింతపండు వేసి గిన్నెతో ఉంటారు రిమ్ భగవాన్ రౌణ మహర్షి రెండు క్వశ్చన్లు చదివితే అలా ఉంటుంది పరిస్థితి ఫస్ట్ సో ఈ విధంగా అదే కుండలు ఉన్నాయి ఇంక తెలిసిందో అతను కుండలు ఉన్నాయి అదే కుండవు కొండలిని అంటే జ్ఞానం అండి వాళ్ళు అదే చెప్తారండి కుండలని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ అంటే అర్థం పంచకోశ వివేకం వల్ల ఆత్మజ్ఞానం విసిద్ధి కుండలు అస్ తదే తస్మిన్ అదిత్యాత్ర నాశే సంక్రమణ శబ్ద ఉపచర్యతే విద్యానాశము అజ్ఞాన నాశము ఈ అజ్ఞాన నాశము జరిగినప్పుడు ఈ అజ్ఞానం ఒక్కొక్క స్టే ఎన్ని స్టేజుల్లో అజ్ఞానం ఉంటే అన్ని అన్ని నాశాలు కూడా స్టార్లిష్ చేశారు ఈ అజ్ఞాన నాశనం అయినప్పుడు ఒక్కొక్క అజ్ఞానం ఒక్కొక్క మిస్టేక్ మీరు ఓవర్ టైట్ మీరు పైకి అక్కడ సంక్రమణి దాన్ని వాడే ఉపచారం ఇది ముఖ్య సంక్రమణం కాదు ఫిజికల్ సంక్రమణం కాదు సంక్రమణం లాంటి ఓన్లే దేహం నుంచి ప్రాణశక్తిలో నిలిచి ఉన్నాం అంటే దేహం విడిచిపెట్టేశాడా దేహమే నేను అనే అజ్ఞానం మనసు అది ఈ సంక్రమణము ఉపచారం లేగానే హఠాత్తుగా సంక్రమణం ఫిజికల్ సంక్రమణం కుదరదు ఎందుకంటే నహిజస సర్వగత ఆత్మన సంక్రమణముపద్యతే ఆత్మ సర్వగతము సర్వాంతరము సర్వ ప్రాణులతో ఆత్మ చైతన్యము కలదు సో అందువల్ల సర్వ వ్యాపకము సర్వము ఆత్మయంలో ఉన్నదండి మీరు జగత్తను సార్ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉన్న చిరాకాశంలో ప్రకాశిస్తూ సర్వము చిరాకాశం నందే ఉన్నది ఎందుకంటే సర్వము ఆత్మయంలో ఉండడం ఏమిటంటే మీరు ప్రశ్న వేశారంటే ఆ ప్రశ్న ప్రశ్న తప్పు కాదు ప్రశ్న వెనుకున్నటువంటి సమస్య ఏమిటో చెప్తున్నా ఆ ప్రశ్న వెనుకున్న సమస్య ఏమిటంటే దేహమే నేను అనుకోవడానికి వచ్చిందా ప్రశ్న అది సంగతి ఒక ముఖ్యంగా ఆలోచించి బాడీ దాడీ ప్రాబ్లం ఇన్ ఆత్మ బియ్యంగ్ అధిష్టానం ఫర్ ఎవ్రీథింగ్ సో కనుక ఆత్మ సర్వ వ్యాపకం బ్రహ్మది అది లేని స్థానం లేదు ఆకాశం దాని నుంచి పుట్టిందంటే అది ఆకాశక బాయ అది ఇంకా లేని చోటు ఏమైనా ఉంటుందన్నది కనుక అటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ అంజసాంత సాక్షాత్తుల స్వయంగా ఓ చోటి మరో చోటకి జరగడం పైకి ఆకడం పైకి పసులో ఉంది ఇప్పుడు దేహము ఆత్మయే ఆ దేహం ఆత్మ వ్యాపించి ఉన్నది మనస్సు అంతా ఎక్కడ అంత ఆత్మే వ్యాపించి ఇప్పుడు ఈ ఆత్మ దేహం నుంచి బయటకు వెళ్ళింది అంటే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడికి ప్రాణంలోకి వెళ్ళి అక్కడ ఉంది ఆత్మ ఆకాశము ఇక్కడ నుంచి ఇక్కడికి దక్కింది అంటే ఇలా కాబట్టి ఫిజికల్ సంకల మనము ఎందుకంటే ఆత్మ సర్వ వ్యాపకం గనక ఇంకా చాలా బాగా చెప్తారు శంకప్పుడు చూడండి కానీ ఆత్మ కాదు ప్రాణమయము ఆత్మయే ప్రాణమయం అనేప్పటికీ అన్నమయం ఇంక్లూడ్ అయిపోయింది దాంట్లో కానీ ఆత్మ ప్రాణమయం కాదు మనోమయము ఆత్మయే అంతే ఇప్పటికే అన్నమయం ప్రాణమయ మనోమయంలో ఇంక్లూడ్ అయిపోయింది ఇంక్లూడ్ కాకుండా మనోమయమే ఉండదు కానీ మనోమయము ఆత్మయే కానీ ఆత్మ మనోమయం కాదు సో ఈ విధంగా ఎన్ని కోశాలు అయితే ఉన్నాయో అన్నీ ఆత్మ ఆత్మ ఏందే ఎన్ని కోశాలు భాషిస్తున్నాయి ఇప్పుడు ఈ ఇంకా మరొకటి ఏమీ లేదు ఈ ఐక్య కోశములకు అతీతంగా ఉన్న జగత్తు బ్రహ్మయ్య అత్యస్తము కాబట్టి బ్రహ్మ అది కూడా బ్రహ్మ సో అంతా ఆత్మ అయి ఉన్నప్పుడు భిన్నంగా రెండో వస్తువులు లేకపోతే నువ్వు లిటరల్ సంక్రమణం ఎక్కడ కుదురుతుంది లిటరల్ సంక్రమణం కుదరాలంటే ఒకటిది అది మరొకటి అంటే అది సర్వవ్యాప్తమైన పరమాత్మ స్వరూపం దానికి అభివృద్ధి ఏమిటండి జీవుడికి అభివృద్ధి అని చెప్పాలి కదా అని ఇలా ఈ అజ్ఞానం ఎవరికి ఇక్కడ అజ్ఞాన అవిద్యా విక్రమ నాశే ఈ వల్ల కలిగే భ్రాంతి నశించింది అని అన్నారే భ్రాంతి అని ఈ ప్రశ్న వేసిన వెంటనే నేను చుట్టుపక్కల మనుషులు ప్రశ్న వేసిన వాడు చూడడం చూసుకుంటాను గొప్ప ప్రశ్న ఈ ప్రశ్నతోటి ఈ ఈ అద్వైతం మాట్లాడేవాడు కథం ఎలాంటి ప్రశ్న ఎవరికి అజ్ఞానం అనేది ప్రశ్న అంటే దానికి మా సమాధానం ఏదో తెలుస్తున్నాండి దెర్ ఇస్ నో హీ దో వి అజ్ఞాని ఉండడు అజ్ఞానమే అజ్ఞానియే అజ్ఞానం ఇప్పుడు నేను బందిపోటు దొంగను అనే ఒక అజ్ఞానము ఆ జ్ఞానం ఎవరికి ఉంది బండిపోటు దొంగకేగా ఎవరు దొంగ అనుకుంటున్నాడు తెగల్లే ఇప్పుడు ఈ బందిపోటు దొంగ అనేది అజ్ఞానం అది ఎవరికి ఉందంటాను బందిపోటు దొంగకే ఉంది ఇప్పుడు బందిపోటు దొంగ స్టేటస్ రియల్ అయింది అనుకోండి రియల్ అన్నట్టుగా వాడు ఈ ఉపదేశం వల్ల రాజకుమారుడు అయ్యే ఇప్పుడు ఉపదేశం వల్ల వీడు రాజకుమారుడు అయ్యాడు ఎవడు ఈ అంటే బంధిపూట దొంగ రాజకుమారుడు అయ్యారా బంధిపూడ దొంగ రాజకుమారుడు ఎలా అవుతుంది అనార్థంలో దానికి బంధిపోటు దొంగ బంధుపూటలు అడగేది ఉంటాడు రాజకుమారుడు అవుతాడు మరి ఎవడీ రాజకుమారుడు అయినవాడు నో హూర్ ఇవన్నీ ఇచ్చినో హెర్ ఇస్ నో హూ ఇస్ ది ఇగ్నోరెంట్ గాయర్ నో హూర్ ఇచ్చిన కాబట్టి ఆత్మయంలో అజ్ఞానము అజ్ఞానంతో పాటుగా అజ్ఞాని అధ్యానం చేయబడ్డాలి అజ్ఞానం ఇన్నరెంట్ అయిపోతే అజ్ఞానం తొలగించి వేస్తే అజ్ఞాని కూడా దొరుకుతుంది దీనికి నేను ఇంకో దృష్టాం పాఠం ముందుకు వెళ్ళదు అదే బెంగానికి పోటీ చెప్పేస్తాను ఒకడు కళ కంటున్నాడు కలకంటు అంటే కలలో వాడిని బావ కలిసి కళలో వాడు మొహంగా నడిచి పావు కలిస్తే కేవమని కేక వేసి లేచి కూర్చున్నాడు ఎవరంటే ఇప్పుడు లేచి కూర్చుంది ఎవిటలో అర్థకాక వేశారంటే పాము కలిసింది ఎవరిని పాము కలుస్తా కళలో ఇప్పుడు నిద్ర లేచింది ఎవరు ఎవరు నిద్రలేచిన వాడు వాళ్ళు నిద్ర లేచిన ఆ నిద్ర లేచిన వాడు నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందిన జీవుడిని నేను చూపిస్తాను అంటే అదండి ఆ నిద్ర లేచిన వాడు విధ్యాతత్వం అండి కళ్ళ ఉన్నారంటే విధాతత్వం కదా ఆత్మజ్ఞానం చేసిన మోక్షాన్ని పొందిన జీవుడు కూడా విధ్యాతత్వం తప్పడు ఎనీవే సో వస్వంతరా భావా తర్వాత స్వాత్మన సంక్రమణం అలాగే చెప్పాలి కానీ ఒక జీవుడు ఆ జీవుడ యథాత్మని చెప్పకూడదు ఎందుకంటే జీవుడు ఏమిటో చెప్పు జీవు స్వరూపం ఏమిటో చెప్ప ఆనందమయ అయితే మరి వాడే ఆనందమయం నుంచి సంక్రమణం చేసేసాడంటవా ఆనందమయుడైన జీవుడు ఆనందమయం నుంచి సంక్రమణం చేశాడంటవా ఎలా ఆత్మ అంటే తన స్వరూపము ఎవడు కానీ లేక ఏదైనా తన స్వరూపాన్ని విడిచిపెట్టి పైకి ఎదగడం కాబట్టి జీవుడు అనేవాడు ఒకడున్నాడు అనుకంటే వాడు ఎవరో నేను చెప్పను నేను అడుగుతా వాడు కనుక విజ్ఞానమయ్య నువ్వంటే ఏదం విజ్ఞానమయత్మానము సంక్రాంతి అని కాబట్టి ఇంకా వేరే జీవుడు లేదు అజ్ఞానమే ఉంది అజ్ఞానం ఇంకో సమాధానం ఈ అజ్ఞానం ఎవరో అంటే నేను సమాధానం చెప్తాను ఈ అజ్ఞానావస్థలో ముందు వరకు ఎవరో నీకు తెలియదు అజ్ఞానావస్థలో జ్ఞానావస్థలోకి వచ్చాక అజ్ఞానం ఎవరో నేను నీకు ట్ డోట్ నీడ్ అండ్ ఆన్సర్ టు గట్టి దిక్ష అలాగే ఉంటుంది దిక్షని మీరు ఇదమిత్తంగా లాజిక్ స్ట్రక్చర్ లో కూర్చోబెట్టడం సంభవమే కాదు అలా లాజికల్ అయితే అది విక్ష అనే విధంగా బ్రాండ్ అని అలా లాజిక్ కుదారు తార్టిక్లు అంటారు మాకు ఈ మీరు ఎవడో మాకు సెటిల్ చేసి పెట్టారు అలా సెటిల్ చేసింది వెలువడ అలా సెటిల్ చేసి దాన్ని భ్రాంతిని భ్రమని మీది అభ్యాసనే అందరం ఏది సెటిల్ చేయడం కూడదో ఏది లాజిక్కి ఫిక్స్ కాదో కానీ ఏది అనుభవంలో మనకు ఉండి మనల్ని పీడిస్తూ ఉంటుందో దాని పేరే క్రమ దానికి లాజిక్ ఏ ఉండదు ఒక ఆయన కగనలో ఒక నాకు చెయ్యాలంటే భయంగా ఉందమ్మా దానికి లాజికే ఉంటుంది జయడానికి లాజికే ఉండదు అంతే కానీ భయం ఉన్నాయండి ఆ భయం ఉన్నమాట వారికి దియ్యానికి లాజిక్ లేకపోయినా భయం ఉన్నది ఆ భయానికి లాజిక్తుందా అది పెట్టే హింసకి లాజిక్తుంది కాబట్టి ఆ దియ్యానికి గురించి లోన్ ట్రైట్ ఎస్టాబ్లిష్ అది నిఖ్యా తత్వం దానికి ఎస్టాబ్లిష్మెంట్ కుదరదు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయబో ఇది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి పునర్జన్మ ఎవరికి అని అడిగాను పునర్జన్మ ఎవరి కోసం సిద్ధాంతి శాస్త్రం లేదు నీ ప్రయత్నం అనవసరం మరి ఇంకేంటికండి శాస్త్రం పునర్జన్మ లేకుండా చేసుకుందుకు శాస్త్రం అసలు సో స్వాత్మన ఏవ సంక్రమణం అవే నహి జలూక ఆత్మానమేవ సంక్రామతి ఇప్పుడు జలూక అన్యమైన జలువుక అన్యమైన గడ్డిపోతను సంక్రమణం చేస్తుంది కానీ జలూక సంక్రమణం చేయాలి కాబట్టి జీవుడు జీవుణ్ణి సంక్రమణం చేయడం ప్రసక్తే లేదు జీవుడు కాదని కూడా అజ్ఞానం చేయటం జీవుడు చిరంజీవా అప్పుడు సంక్రమణం కుదురుతుంది తస్మాత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాక్తలక్షణాత్మ ప్రతిపత్ర్థమేవ బ్రహ్మ విషయ ఇప్పుడు ఈ బ్రహ్మ బ్రహ్మ అద్వితీయము కాబట్టి బ్రహ్మ అద్వితీయము అయితే బ్రహ్మ ఎందు రెండవది లేదు అని మీరు ద్వితీయాన్ని ఎందుకు నిషేధిస్తున్నారు అలా నిషేధించాల్సిన అవసరమే వచ్చింది మీకు అది అద్వితీయమైతే నిషేధించడం ఎందుకు అది బహువుగా ఉన్నది నువ్వు బ్రహ్మ పడుతున్నావు కాబట్టి నిషేధించాలి బ్రహ్మని సంజవహారాలు సరే బ్రహ్మ విషయంలో మీరు మిస్టేక్ చేసి కూర్చున్నారు కనుక బ్రహ్మని టొకడాకడా చేసేసి పాడు చేసి పెట్టారు కనుక ఆ అజ్ఞానం నుంచి వాడిని బయటపడేయడం కోసము వాడి దుఃఖ నివృత్తి చేయడం కోసము ఆ ఒక విచారం అనేది అవసరమైంది అంటే మనం ఏం చేసాము బ్రహ్మని వ్యవహారంలోకి లాగాం ఎందుకు వ్యవహారంలోకి లాగాల్సి వచ్చింది అజ్ఞాతం బ్రహ్మ సో ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మను వాడు తెలుసుకుంటాడు వారికి ఏమో ఇవన్నీ తెలుసున్నేమో బ్రహ్మ వాడికి కాబట్టి బ్రహ్మదే బ్రహ్మణి నేను నీకు బ్రహ్మను బోధిస్తాను అంటూ గురువుతాడు అధీహి భగవహారం అది మీరు అధి భగవేది అది మీరు బ్రహ్మను బోధించండి అది వాడిన సో ఇప్పుడు బ్రహ్మ ఏమైపోయింది అద్వితీయ బ్రహ్మ రెండోది లేదు అయినా కూడా అజ్ఞానం చేద్దా సంవ్యవహార విషయము వ్యవహారం కాదు సంవ్యవహారం వ్యవహారం కూడా మళ్ళీ రెండోది వ్యవహారము మనిషిని వ్యవహారం నుంచి పైకి తీసుకుంటూ ఉంటుంది పరమాత్మలోకి ఇంకో అది వ్యవహారమే అది నిత్య అయినా పరమాత్మ వైపుకి తీసుకెళ్లే నిత్య ఇంకో వ్యవహారం మనిషిని మరింత లోతుల్లోకి వ్యవహార లోతుల్లోకి ఇంకా వీడియో ఎప్పుడు వ్యవహారం నుంచి బయటపడి వేయడా అంత లోతుల్లోకి పాపం వైపుకి లాసుకోబట్టి ఇక్కడ బ్రహ్మదే ప్రభావితం అదీ బుధమౌత్రం మేటి ఇత్యాది బ్రహ్మ వ్యవహారం చక్కటి వ్యవహారం మన వ్యవహారం నుంచి పైకి తీసుకుపోయే వ్యవహారం మందు వేసుకోవడం ఏంటంటే ఇంకెప్పుడు మందు వేసుకోక్కర్ లేకుండా ఉండడం కోసం మందు వేసుకోంటీ బ్యాక్టీరియల్ వేసుకుంటా ఎందుకని యాంటీ బ్యాక్టీరియల్ వేసుకుంటే బ్యాక్టీరియా నశించిపోతే ఇంకా మళ్ళీ యాంటీబ్యాక్టీరియల్స్ వేసుకోకరణ ఏదైనా తల్లి కూడా పిల్లలతో చెప్తున్నా ఆయన ఈ ఒక్క టాబ్లెట్ వేసేసుకోరా ఇంకా రేపటి నుంచి నేను టాబ్లెట్ వేసుకోవాలనుకో రేపటి నుంచి వేసుకోవాలనుకో మన దానిది ఈ మాత్రం నేను ఎందుకు వేసుకోవాలి అంటే రేపటి వేసుకోకుండా ఉండటం కోసం అదే విధంగా సంజవహార విషయ ప్రముఖం ఈ బ్రహ్మ ఈ సత్యము నీకు కనబడే జగత్తు సత్యం కాదు ఈ బ్రహ్మ జగత్ కారణం అన్నాం కనుక అదేదో బండరాయే బ్రహ్మనో ఎక్కడో తోట కోల కూర్చుని ఉండే బ్రహ్మను అనుకునే ఉన్న సర్వం వ్యాపకం అయితే బాగా ముద్ద కింద ఉంటుందా ఏమన్నానా సర్వము కాదు ఎనర్జీ నాది కొంతమంది ఎనర్జీ వందకున్నాం ఈ ఎనర్జీ వదులు ఎనర్జీ సత్యం అంటారు ఎనర్జీ సత్యం ఏమిటండి ఎనర్జీని తెలుసుకుని కూడా సత్యమా ఎనర్జీ సత్యం సో ఎనర్జీ సత్యం అంటే ఎనర్జీ తన గురించి దాని చెప్తుందా ఏమన్నా ఎనర్జీ సెల్ఫ్ ఏంటంటే కాదండి మీకు నేను రహస్యం చెప్తా చైతన్యము సెల్ఫ్ ని మరిచిపోతే ఎనర్జీ అవుతుంది ఎనర్జీ కండెన్స్ అయితే మ్యాటర్ అవుతుంది సో ఏది సత్యం అంటారో చైతన్యం సత్యం అవుతారు కనుక అనేది కంట్రీ పాయింట్ సో ఈ సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ అదే వస్తువు అదే సత్యం అని మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ తెలుసుకోవట్లేదు అని చెప్పేసి ఇంటి ఓపించేసేవనుకోవాలి వాడు సత్యం తెలుసుకోలేకపోతుంది అధ్యక్ష ఏం చేయాలి ఆ యథోక్త లక్షణ ఆత్మ ప్రతి ప్రత్యక్షమేలా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మయే మీ స్వరూపము అనే విషయాన్ని వారికి తెలుగు చేయాలి ప్రతిపత్తి వారికి జ్ఞానం కలగాలి కూడా కర్మ చేస్తే సర్పంచు హోమం చేయాలనుకోండి అగ్నయ స్వాహ చేస్తారు అగ్నయులు అన్నీ ఇంకోసారి కొన్ని ఖాళీగా ఉన్నారు ఇంకా వాళ్ళు రాలేదు ఈ లోపల ఇంకో రెండు హోమాలు అగ్నికే ఇంకో నాలుగు సార్లు ఆరోపణలు ఇవ్వండి అది మళ్ళీ అగ్నయ శ్వాహ అగ్ని స్థానం చేయడం కర్మలో పునరావృతం దోషం ఒకేసారి ఇవ్వాలి సో సంవత్సరంలో పెద్ద మోషాన్ని పెట్టాలి కానీ అలా స్పమను పెట్టుకుంటాము ఏమో ఉదయం స్నానం అంటే ఇంకా అక్కడి నుంచి అలా స్నానాలు చేయాలి కర్మంటే ఎలా ఉంది జ్ఞానంలో ఆ అయితే జ్ఞానంలో ఎన్నిసార్లు ఆవృత్తి చేయాలి మళ్ళీ నెంబర్ చెప్పండి నో నెంబర్ అది ఎన్నిసార్లు ఆవృత్తి చేయాలి నీకు తెలిసి చెప్పాలి నాకు రెండు సార్లు తెలిసిపోయింది బస్ మళ్ళీ కరెక్ట్ అయ్యి చెప్పక్క నాకు ఇరవై సార్లు చెప్తే తెలిసింది ఇరవై సార్లు చెప్పాల్సింది ఆవృత్తి రసోపదేశ అని ఇదే టాపిక్ మీద ఆవృత్తి చేతీకరణం అనేది మంచి విచారం కాబట్టి బోధన చేయాలి బోధన చేయాలంటే బహు చూస్తూ ఉంటాడు అంటే బ్రహ్మ ఏ బహుగా ఇది అని చెప్పాలి బహు బా తర్వాత సృష్టిలో సృష్టి ఇక్కడుంది బ్రహ్మ అక్కడ ఉందనుకుంటుంది పరోక్ష బుద్ధి అంతసేపు పరోక్షమే గాడితే కాదు ఈ సృష్టి అందే బ్రహ్మ నిజం సృష్టి ఎందుకు బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇలా ఉపలభ్యం అవుతుందిరా ఉపలభ్యం ఎందుకు అవుతుంది సృష్టిలో బ్రహ్మ ప్రవేశించింది కనుక సర్గం ప్రవేశ ఈ బ్రహ్మం తెలుసుకుంటే మాకేమిటంటే లాభం వాడికి లాభం చెప్పాలి రూప్ తెలుసుకోరా అంటే నాకేమిట రివాడు వాట్ ఈజ్ హిన్ ఫర్ మీ అంటే ఇది అమెరికన్ వాట్ ఈజ్ హి నీట్ ఫర్ ఇండియాలో మరి అంత ఉండదు ఇల్లు మొదలు పెట్టేది ఇండియాలో వినండి అంటే సరే వింటారు చెప్పండి అమెరికాలో ఇది వినండి అంటే బాటి జీవితం అని అడుగుతారు అది ముందు చెప్పి ఆ తర్వాత ఎప్పుడో ఇది చేసుకోవచ్చు రసలా రసంలా చేస్తుంది తర్వాత అది కామనా కామనా అభయ భయం డిజైన్ అనిపిైర్ అంటే రసలాపము డిజైన్కి ఇట్ ఇది సాటిస్ఫైస్ ద డిజైర్ ఆస్పెక్ట్ అభయ అనేప్పటికి భయం ఉండదు అనేప్పటికి భయం ఉంటుంది అంటే భయ అభయ హీఈ ఎక్స్పెక్టింగ్ అభయ తర్వాత ఇంకా దీన్ని ఇవన్నీ చెప్తున్నారు తర్వాత అయితే సరే నేను ఇంకా పట్టండి ఇంక ఇప్పుడు బ్రహ్మను తెలిసేసుకుంటా ఇలాభాలు ఉంటే సరే ఒక్క ఒక్క ఉదుట నువ్వు తెలుసుకోలేవు హనుమంతుడు లంకకి వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళలేవు దేర్ ఆర్ స్టెప్స్ గియర్ ఓకే ఈవెన్ హనుమాన్ హ్యాస్ అయ్యి మైనా కాదు నాగమా కాని ఏవో కొన్ని స్టెప్స్ ఉన్నాయి మంచిగా సో అలాగే ఇక్కడ కూడా దేర్ఆర్ స్టెప్స్ సంక్రమ మిస్టేక్ నాన్న నువ్వు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు కరెక్ట్ అయిన అన్నాడంటే అప్పుడే సంక్రమణం అయిపోయింది ఈ లో మిస్టేక్ హోక్ కాన్సెప్ట్ మిస్టేక్ లో బ్యూటీ అదే ఈ మిస్టేక్ అని తెలిస్తే అది పోతుంది ఓరియంటేషన్ ఉండొచ్చు ఒకంత ఓరియంటేషన్ ఉండొచ్చు లెఫ్ట్ని డ్రైవ్ చేయటం ఆ రైట్ని నడవటం డ్రైవ్ చేయడం తక్కువ తెలిస్తే లెఫ్ట్ని డ్రైవ్ చేసుకుంటాడు కానీ రైట్ ని డ్రైవ్ చేసి చేసి చేసిన ఓరియంటేషన్ అవకాశం ఉంటే దాన్ని కొంచెం ఒకటి నాలుగు సార్లు గుర్తు చేసుకొని సరి చేసుకోవాలన్న సో ఓరియంటేషన్ హెస్ట్ టైం కదా దానికోసమే నిర్చాల్సిన అవసరం సో మొత్తానికి సంక్రమణ ఇవన్నీ కూడా పరికల్ అంటే దాని ఫిజికల్గా సంక్రమణం లేదా బ్రహ్మగారు మీద వచ్చి అభయావిస్తారనో మీ కోరికలన్నీ తీరుస్తారనో ఇట్ ఈస్ నాట్ ది ఐడియా సంసారం అంతా తెచ్చి అది ఇంట్లో సారమైనది మీ బ్రహ్మ ఈ పరికల్పన ఆ పరి అంటే చుట్టూ బ్రహ్మ చుట్టూ ఇవన్నీ కల్పించాయి ఇండివిజువల్ గా కల్పించటం కాదు బ్రహ్మ చుట్టూ ఇన్ని కల్పములు పెట్ట పెట్టి ఆ బ్రహ్మను మీరు కోసము ఇలా చేయటం నదు పరమార్థత నిర్వికల్పే బ్రహ్మణి కశ్చిద వికల్ప ఉపపద్యతే కాబట్ బ్రహ్మని సంవ్యవహార విషయంగా స్వీకరిస్తే ఈ మొత్తం వ్యవస్థంగా చేయటం జరిగిందే గాని బ్రహ్మ యొక్క వస్తు స్వరూపంలో పరమార్థంగా బ్రహ్మ నిర్వికల్పము బ్రహ్మ ఎందు అంటే భేదం ఏ రకమైన భేదములు లేవు కాబట్టి ఏ రకమైన భేదము లేనప్పుడు ఇక్కడ అక్కడికి సంక్రమణం చేశాడు అక్కడి నుంచి బయట ఎక్కాడు ఏంటిది ఈ భేదాలనేవి పరమార్థ లేవు కాబట్టి ఆ నిర్వికల్పమైన బ్రహ్మయంలో వాస్తవంగా ఏ వికల్పము ఒక ఐదు స్టెప్స్ ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్ అలాగా రియల్ స్టెప్స్ యూ కెన్ నాట్ హ్యావ్ మిస్టేక్ యూ కెన్ ఐ మేడ్ ఎ మిస్టేక్ ఐ కరెక్టెడ్ దెప్ ఫార్వర్డ్ రియల్ స్టెప్ అది అక్కడ సిమెంట్ స్టెప్ అది ఇట్ ఈస్ నాట్ సిమెంట్ స్టెప్ ఇట్ ఈస్ నాట్ ముఖ్య స్టెప్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ నిన్ స్టెప్ ఫార్వర్డ్ అన్నారు వస్తారు ఇ ఆరున్నాయి ఎనిమిది ఉన్నాయింది వది కాదు కనుక వికల్పమే బ్రహ్మిక నిర్వికల్పమానం క్రమేణ ఉపసంక్రమ్యం విధి వాళ్ళ కుటన అవయం ప్రతిష్టా విందేతస్మి శ్లోకీ సో ఈ విధంగా ఈ నిర్వికల్పమైన ఆత్మ ఆత్మయంతో అనేక భేదములు భాషించుతే భేదములు లేదు అన్నమయం మనోమయం ఇవన్నీ భేదములు భాషించుతయ యూ మేక్ మల్టీ ఫ్యాసిడ్ మిస్టేక్స్ అంతేగానే దే మల్టీరియస్ లెవెల్స్ ఆత్మ ఈ సత్యాన్ని నిర్మిట్ అవుతామో ఆత్మ ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి ఏం క్రమేణ ఉపసంక్రమ్య విధిత్వ దాన్ని తెలుసుకో విధిత్వాన్ని తెలుసుకోవాలి అదాన్ని తెలుసుకోవడానికి ఉప సంక్రమణం అంటే తెలుసుకోవడం దాన్ని తెలుసుకోవడానికే ఒక క్రమాన్ని ఇచ్చారు మిస్టేక్ లో క్రమంలో మీరు చేస్తున్నట్టు నిద్రలేస్తారు అహం అస్మి భక్త ఒక మిస్టేక్ అహం గత సెకండ్ మిస్టేక్ అహం సుఖీ థర్డ్ మిస్టేక్ అహం గత్తా అంటే నడిచేవాడ ఫోర్త్ మిస్టేక్ అహం దేహేక్ ఈ వరసలో మిస్టేక్ చేస్తా అదే వరుసలో మళ్ళీ వెనక్కి అండర్స్టాండింగ్ కూడా తెలుసుకుంటే ఎవరంలో తెలిసిన బిడ్డ తెలుసే ఎందు అలసూ నథింగ్ టు బి అప్ బికాస్ in this experience there is only one truth and that is you and by except you everything else is appear you are everyone who is born born on occasion in this world alag jahan aur karte jiste sadhu bhai bolta hain in who is born alag jahan sa ray mohan se na han hote bhaut naujivanita ray mohan se na han hote there is no slayer there is no flame there is only matter only you తే నా హన్య్యత చంపేవాడో నువ్వు కాదు తప్పబడేవాడు నేను కాదు నాట్ స్డీజ్ ఇలా ఉన్న నిలబడి ఉన్న పద్యభూతాలు ఆ ఒక విశిష్ట స్థితిలో అడ్డంగా పడుతుంది అడ్డంగా పంచభూతాలు పంచభూతాలు దేని మీద విడిపోయి కలిసిపోతాను పద్యభూతాస్ దభూతాస్ ఐఎం నాట్ ఫీల్డ్ నాట్ ఆమె ఎక్క అని అంటాడు ఆయన సో ఈ విధంగా సో ఆ ప్రతిష్ఠాం విందతే ప్రతిష్టను పొందుతాడు దైపు దేవుడు ఉంటాడు అలా తింటుతూనే ఉంటాడు ప్రతిష్ట వెరీ బిగ్ థింగ్ ఇప్పుడు కొంతమంది ఎప్పటికీ ప్రతిష్ట ఉండదు వాడు వాడు మూడేళ్ళు నాలుగేళ్ళు రోజు ఉద్యోగం చేస్తే అక్కడికి వాడికి నేరు దాని మీద నిరుత్సాహం చేస్తూ ఇంకో రోజులు వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడ స్థిరం ఉండదు అధ్యతన ఈ ఇంటర్వ్యూలో మీరు ఇంతకుముందు ఎన్ని కంపెనీల్లో చేశారంటే ఆరు కంపెనీల్లో చేశారని అంటే వీడు పక్కన పెడతారు ఎందుకంటే మన కంపెనీని వీడు ఏడు చేస్తాం వీడికి ట్రైనింగ్ ఇచ్చేవి మనీ లేచక్కస్ ఫిక్స్ చేయడం అలా కంటిన్యూస్లీ మూవింగ్ అలా జీవితంలో అలా ఉండకూడదు అంటే నా అభిప్రాయం అంబిషన్ లేకుండా ఒక పాదుకుండా పోమని ఆ దృష్టితో చెప్పట్లేదు యు మస్ట్ బి స్టెబిలైజ్ యు మస్ట్ బి ఎ స్టేబుల్ పర్సన్ సో విపరీతములైన కామనలు అసంఖ్యాతములైన కామనలు అలా ఉంటే స్టెబిలిటీ ఉండదు భయాలు ఉంటే స్టెబిలిటీ ఉండదు ఓ రోజు తాయంతి ఇంకో రోజు ఏదో అంటాడు రోజు కర్మ ఇంకో రోజు ఉపాసన అంటాడు అంతా గడబడ వ్యవహారం ఏమి స్టెబిలిటీ ఉండదు మేము మా అల్వాల్లో ఆత్మ అని కొడుకున్నాం ఆత్మ అని అన్నాం ఇప్పుడు అదే ఆత్మ అంటే పాటికేలం కలుద్దాం ముగ్గురు సన్యాసులు అయిపోయారు ఇంకా ఆత్మ అయ్యి గోలు నడుస్తూనే ఉంది అది ఆగదు అది స్టేబుల్ అన్నదానికి మీరు కృష్ణార్థం చెప్పారు ఆత్మ ఆత్మ అని వాళ్ళలో ఇద్దరు ఆత్మ ఆత్మ అంతా అది స్టేబుల్ గా ఉండాలి కానీ ఏదో కష్టం వచ్చింది కాబట్టి ఆత్మ మొదలు పెట్టి వాసుకొని అదేదో ఇంకో తేడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకటి కాలసత్పవనే ఇలాగే నెల రోజులలో తిప్పుతూ ఉంటే స్టెబిలిటీ ఉండదు ప్రతిష్టానం నిండు ఆత్మస్వరూపము తెలుసుకున్న వాడు ప్రతిష్టను పొందుతాడు ఈ జగత్తు నిలిసేరా నాయన మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఆ పరమేశ్వరుని ఆరాధించి అనుగ్రహం పొంది ఆత్మజ్ఞానాన్ని పొందాలి వాటి వాటి మొత్తం లైఫ్ అంతా స్టేబుల్ అయిపో సింగిల్ యూని డైరెక్షన్ అయిపోతుంది సో అభయం ప్రతిష్టానం వెళ్ళటం ఈ విషయంలో ఈ గొప్ప పరిజ్ఞా మనకి బ్రహ్మజ్ఞానం కలగకుండానే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సో ఈ విషయాలన్నిటినీ సంగ్రహిస్తూ ఒక మంత్రము కలదు సర్వస్యవ అస్య ప్రకరణ ఆనందవలర్థస్ సంక్షేపత ప్రకాశనాయ ఉంది దాన్ని చెప్తున్నా ఇక్కడ ఇంక తదత్యేష శ్లోకం ఆఖరి దీని తర్వాత ఇంక తదవేశ శ్లోకం భవతి లేదు అంచేతనే వెంకట్రాన్నారంటే ఇంతవరకు ఈ మొత్తం ఆనందవల్లిలో ఎన్ని అంశాలైతే చెప్పారో ఈ కాంటెక్స్ట్ లో ఈ మొత్తం ఆనందవల్లి యొక్క సారగుణునంతని సంక్షేపంగా చెప్పడం కోసం వన్ ఫైనల్ శ్లోకేష శ్లోకోవతి ఇస్ కవింగ్ మంత్ర సంక్షేపత ప్రకాశనాయంత్రహ్ మంత్రం చాలా గొప్ప మంత్రం హ్యూమన్ సైకాలజీ చాలా అద్భుతంగా ఎనలైజ్ చేసిన మంత్రం హ్యూమన్ సైకాలజీ హౌ ఇట్ గెట్స్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ దిస్ స్టడీ అనే దాన్ని కూడా మనం మంత్రంలో దర్శించవచ్చు వాచో నివర్తామనస ఆనందం బ్రహ్మణో విద్వాదే హరి వక్తుమ భాష్య స్మాత్ నిర్వికల్పాత్ అద్వయా ఆనందాత్మ ఉ ఫ్రమ్ ఉచ్ అని మీరంటే వాట్ ఉచ్ అది ఏమిటో చెప్పందండి వాట్ ఈస్ దిస్ ఉచ్ ైతే అంటే ఆత్మ ఆత్మ నుండి ఎటువంటి ఆత్మ చెప్పినట్టుగా అద్వయ ఆనంద స్వరూపమైన ఆత్మ సత్యం జ్ఞానం అనంతం అని వర్ణింపబడిన ఆత్మ విభోక్త లక్షణాలు ఏ ఆత్మ ఎందైతే బహుత్వము భాషించుట మాత్రమే అన్నమయాది పంచకోశములు భాషించుట మాత్రమే వాస్తవంగా అదే ఆత్మ నిర్మిత అమ్మ ఇవన్నీ లేవు ఎలాంటి కనుక సినిమా తెర మీద గోల్డ్ అని భాషిస్తున్నాయి అవన్నీ ఆ సినిమా ఆ కాంతిని పట్టేసుకుంటానే ఉన్నా కాంతియంతే కాంతియందు ఏమీ లేకుండా ఆ సర్వము కాంతిలో భాషిస్తాయి సో ది లైట్స్ ఆల్ ది ఫిగర్స్ ఆన్ ది స్క్రీన్ ఫుల్లీ ట్రాన్స్ దాంతో విలం క్యారెక్టర్ ఉన్నాడు అనుకోండి విలన్ దేట్లో ప్రకాశిస్తాడు లైట్ లో ప్రకాశిస్తాడు కానీ ఆ లైట్కి విలనిషనా అంటుకోదు లైట్ ఇస్ విలం అని లైట్ ఇస్ నాట్ విలం కానీ లైట్ విలమ్ కాకపోతే విలమ్ని ఇల్యూమినేట్ చేసింది ఎవరు లైటే అనే విలన్న ఇల్యూమినేట్ చేసి విలని దాన్ని కట్టుకోలేదా అంటుకోలేదు హా అస క్షణిక అట్టి ఆత్మీ అని ఎ్రవ్యాది సవికల్పవస్తు వస్తు సామాన్యాకల్పేవేబ్రహ్మణి ప్రయోగి ప్రకాశనాయ్యమానా అంతవరకు వాచ అనే పదానికి వివర వాక్కు వాచ అంటే వాక్కులు అంటే వడవడ వాయితే అదివాక్కులు అని వాక్ వాచ అంటే నామాన భక్తులు అంటే నామముడు ఇప్పుడు నేను భక్తులు బలుగుతున్నాను ఇదంతా నామాలే సో నేను రాముడు రావణుని సంహరించను రాముడు ఒక నామం రావణు నుండి ఇంకో నామం సంహరించుట క్రియ నామం రూపక్రియ మూడే బ్రహ్మ మూడే జగత్ నామం రూపక్రియ మూడే క్రియంటే ఏమిటో తెలుస్తుందండి ఒక నామము ఒక రూపము నామం ఎక్కడ పోతుంది నామము అయింది ఏముంది నామ నామే రూపము స్పేస్ లో ఓ చోట నుంచి ఇంకో చోటకి ఒక విశిష్ట కాలంలో కదిలితే దానికి క్రియ అయితే క్రియంతో వేరే లేదు సో వాక్వ వాచ్య అంటే అభిధానాన్ని నామము ఈ నామములు ఏం చేస్తాయో తెలుసిన సవికల్ప వస్తు విషయాలు ఎప్పుడూ నామాలు భేదముతో కూడిన పదార్థములను బోధిస్తూ ఉంటాయి ఇప్పుడు ఘటహ అన్నారు ఘటహ ఇస్ ఎ నేమ్ నేమ్ ఆఫ్ which is కైండ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ లిమిటెడ్ ఇన్ స్పేస్ అంటాయి ఇప్పుడు మీరు గమనించండి దిస్ ఈస్ పార్క్ అంటే అర్థమైతే చూసినా అండి దిస్ ఈస్ పార్క్ అంటే దిస్ ఈస్ హియర్ ఓన్లీ నో వెర్ ఎల్ఫ్ దిస్ ఈస్ లవ్ ఓన్లీ నాట్ any other time. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ నాట్ ఎనీ అని అర్థం ఒకవేళ ఇలా కాదనుకోండి ఇలా కాకపోతే దిస్ ఈ పాట చెప్పడం ఎందుకు దిస్ ఈజ్ బాటని వీళ్ళు చెప్తున్నారంటే ఆ దేశానికి ఆ కాలానికి ఆ రూపానికి దాన్ని ఫిక్స్ చేయడం కోసమే దిస్ ఈజ్ బాటన్ చెప్పాలి అటువంటి ఫిక్సేషన్ దానికి లేకపోతే దిస్ ఈజ్ బాటనే ప్రయోగమైన అవసరం కాబట్టి ద్రవ్యము ద్రవ్య ఆది ఆది శబ్దించడానికి గుణం తెల్లని కోడ ద్రవ్యం తెల్లని గుణం సో ద్రవ్యములు గుణములు రూపములు కర్మలు ఇవన్నీ ఆది శబ్దించడానికి ప్రింపబడతాయి ఆ విధంగా సవి కలం పొందాలి అంటే పరిచ్ఛన్నములు దేశకాల కోసం పరిచ్ఛేద సహితము అయినటువంటి వాటిని నిర్దేశించటం కోసం వాక్కులు ప్రయోగింపబడుతూ ఉంటాయి అవి వాక్కులు ఇప్పుడు ఈ వాక్కుల్ని మీరు ఏం చేస్తాడంటే వెనక్కి బౌస్ అవుతున్నాయి మీరు ఇరువుని శుద్ధి పెట్టుకుంటే ఆ సుత్తి వెనక్కి వస్తుంది శుద్ధి వెనక్కి రావడం అంటే ఎంత చూస్తున్నాండి మీరు గత ఫోర్స్తో కొడతారు కొడితే ఆ ఫోర్స్ని ఆజాబ్ చేసుకోవచ్చు ఓట్ ఎబ్జా అంతటి ఫోర్స్ తోటి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆ ఫోర్స్ రిఫ్లెక్ట్ తోటి అప్పుడు ఆ సుత్తిని మీరు ఎంత బలంతో వేశారు అంత బలంతో శుద్ధి కనుక్కొ వెనక్కి రికాయింగ్ అంటారు శుద్ధి వెనక్కి రికాయింగ్ అయిందంటే మీ చేతులు కాల్ కాల్చి అది నేను సమర్భంలో కూర్చున్నా ఒకసారి తలవారా అది బాగా కాలింది బాడీ బయలుదేరి అన్న అంటే ఆయన అన్నడం మీకెళ్ళంటే మీరు చెప్పారు ఆవిడ చుట్టు వేసి ఆవిడ చేతిలో ఉండవు నేను కన్ను సరిగ్గా డాక్టర్ కొట్టు ఇంట్రెస్ట్ అది బాగా కాలితే ఆ తనిఖీల శుద్ధి వేసుకుంటున్నప్పుడు ఆ మొత్తం ఫోర్స్ అనంతనే అది అబ్జర్బ చేస్తుంది ఇది ఎలా అలా అబ్జర్బ్ చేసుకుని సాగు అప్పుడు ఆ శుద్ధి వెనక్కి రాదు అప్పుడే వెనక్కి ఈ వాక్కులు మామూలుగా ఘటన మీద వాక్కు ప్రయోగించాలనుకోండి అబ్జర్వ్ అయిపోతుంది మరో దాని మీద సంకల్ప వస్తువుల మీద ప్రయోగిస్తే అబ్జర్వ్ అయిపోతుంది ఈ వాక్కులు బ్రహ్మం మీద ప్రయోగిస్తే బ్రహ్మం మీద వెనక్కి వస్తాయి అన ఈ వాడు ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నాడు అంటే వస్తు సామాన్యాత్ బ్రహ్మని ప్రయోజ్యమానా వస్తు అంటే సామాన్యంగా మనకి ఉండేటువంటి వస్తువుల నుంచి దాన్ని విడదీసి బ్రహ్మ మీద ప్రయోగించారు లేకపోతే అసలు బ్రహ్మ అన్నది వస్తు సామాన్య వస్తు అంటే రియాలిటీ అట్ రియాలిటీ the reality which is common to everything in this universe. At one day, Brahma, a Brahma yandhu evaakkula ni prayuri. So, nirvikalpama, if you want a Brahma nirvikalpama, vikalpama umtega ni, deshaka apaditserama umtega ni, maapkula utiya sama pravesyamaya patla. If Brahma nirvikalpama, evaakkula, you just take them up and turn into the Brahma. వాక్ వికల్పం ఉన్న చోట ప్రవేశిస్తుంది బ్రహ్మ అద్వయం బ్రహ్మ వాక్ ఎలా చెప్తుంది ఎందుకంటే వాక్ ఏదైనా ఒక దాన్ని చెప్తోందంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ అవుట్ ఇట్ ఈస్ పాయింటింగ్ ఇట్ అవుట్ సెపరేట్లీ ఫ్రమ్ అదర్ థింగ్స్ బ్రహ్మద్వయము బ్రహ్మకట్ట భిన్నంగా మరేదీ లేదు అటువంటి బ్రహ్మయందు వాక్కుల్ని వాక్కులు వెళ్ళాయి వాక్కులు వెళ్ళాయంటే వాటంతకాల నుంచి బైబిల్ చేసి వెళ్ళిపోయా ఏమే ప్రయోక్తి ప్రయోజమానా ఈ ప్రయోగించి వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఈ వాక్కులను బ్రహ్మ మీద ప్రయోగిస్తున్నారు కాబట్టి ఈ బ్రహ్మ మీద ఇప్పుడు బ్రహ్మ నిర్వికల్పము అద్వయము వాక్కులు సవికల్పములు భేద సహితములు మాత్రమే ప్రయోగ ప్రకాశింపజేస్తాయి వాటిని మాత్రమే బోధిస్తాయి ఈ ప్రయోగించి వాడికైనా బుద్ధి ఉండద్దా వీడు ఇటువంటి వాక్కులని ఇటువంటి ఒక లిమిటేషన్ ఉన్న వాక్కుల్ని తీసుకెళ్ళి నిర్వికల్ప అద్వయ బ్రహ్మైన ఎందుకు ప్రయోగిస్తున్నాడు అంటే వాడేమి మతి లేక ప్రయోగించట్లేదు ప్రకాశనాయో దాని గురించి చెప్దామని ప్రయోగిస్తుంది ఆ బ్రహ్మని ప్రకాశింపజేద్దాం బ్రహ్మ ఇలా ఉంటుందండి అని ప్రకాశింపజేయటం కోసం దాన్ని టు ఫోకస్ వీడు ప్రయోగిస్తున్నాడు వీడు అయన్ ఘటహాన్ని ఎందుకు ప్రయోగించాడు అండి ఆ ఘటమును మీకు తెలుపుని చేయడం కోసం ఏం ఘటన ప్రయోగించడా లేదా అక్కడ ఒక్కడో ఉన్నప్పుడు ప్రయోగించాడు అనుకోండి ఒక్కడు ఉన్నప్పుడు ఆ అంటే తనకి తానే ఒక నచ్చ చెప్పుకోవడం కోసం ప్రయోజనం చేయడం కొంతమంది అలా చేస్తారు ఇగో ఇది ఒక ఆయన దగ్గర పెట్టుకుంటున్నారు ఇగో ఈ మూడు రోజులు నేనేమో సరే ఎక్కడ పెట్టిపోయింది ఇరవై ఇక్కడ ఇవి ఉందా ఇక్కడ అక్కడ ఎవరు లేదా అయినా ఉన్నారు అలా ఈ ప్రయోగం చేస్తున్నారంటే తనకి తాను అదే విధంగా అయితే నవ్వు బొమ్మ చోట ప్రయోగిస్తే హెదర్వాళ్ళకి దెబ్బలు చేయటం కోసం అలాగే బ్రహ్మ కూడా నేను ఒక్కడినా కూర్చునే ఆత్మాజి బ్రహ్మానం సోహంబనం ఏదో ఒకటి హక్కుంటా అంటే ఆ వాక్కుల్ని నేను బ్రహ్మను ప్రకాశింపజేయడం కోసమే ప్రయోగిస్తున్నాను పాఠం చెప్పేప్పుడు ఇన్ని వాక్కుల్ని బ్రహ్మని ప్రకాశింపజేయడం కోసమే ప్రయోగిస్తున్నాను కాబట్టి దీంట్లో తెలుగుచేటను లేక ప్రయోగించట్లేదు తెలుగుండే ప్రయోగిస్తున్నాం మొత్తంగా ఆ విధంగా వాక్కులు ఆ బ్రహ్మ నుండి వెనక్కి అప్రాప్యప్రకాశ్య నివర్త స్వసామర్ ఈ వాక్కుల్ని ప్రయోగిస్తే ఆ ప్రయోగించిన వాక్కులు ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి అయం ఘట కానీ వాక్ వాక్కును ప్రయోగించాలి ఆ వాక్ ఆ దగ్గరికి వెళ్ళాలి ఘటన దగ్గరికి వెళ్ళడం అంటే అంటే ఆ ఘటాన్ని ప్రకాశంపజేయాలి అని అది గతమనే జ్ఞానాన్ని ఎదరవాడికి కలగజేయాలి వాడికి వాడికి కూడా కలగ అంటే వెళ్ళడం వాక్కు అక్కడికి వెళ్ళడం అంటే నథింగ్ ఇన్ మోర్ దా సో అదేవిధంగా ఈ వాక్కు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ బ్రహ్మ మీద బ్రహ్మ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రయోగించాడు ప్రయోగిస్తే బ్రహ్మ నిర్వికల్పం ఆ బ్రహ్మని ఈ వాక్కులు ప్రకాశం చేరుకోలేదు అప్రాంత చేరుకోలేదు అంటే అప్రకాశ్ లేదుగా అంటే దాన్ని బ్రహ్మని ప్రకాశింపచేయకుండా ఎందుకంటే ఎందుకు నేను ఇంతకుముందు చెప్పాను ఈ వాక్కులకి శబ్దము జాతి ఇలాగే లక్షణాలు ఉంటాయి శబ్దానికి లక్షణాలను బోధించే బోధించే క్యారెక్టర్స్ తీసుకుంటాయి అవి ఏమీ బ్రహ్మయ్య ఉంటాం ఇందుకోసం బ్రహ్మని ప్రకాశింపచేయలేదు అక్షణం ఇంతకుముందు చూసామ్మా జాతి గుణ క్రియా సంల అభావ అనే ఐదింటిని శబ్దాలు బోధిస్తాయి వాక్కులు బోధిస్తాయి బ్రహ్మ ఐదు కాదు ఐదు బ్రహ్మయందు లేదు బ్రహ్మని జాతి లేదు కాదు మా జాతి అయింది వాళ్ళు మహండి వాళ్ళు ములాయ సింగ్ యాదవ్ ఒకసారి అన్నారు బ్రహ్మ మా జాతి అన్నారు యాదవ్ రాహుడు కృష్ణుడేలా బ్రహ్మ కదా సో సో ఆరక్ష బ్రహ్మద్దు కూడా జాతి వ్యక్తి వాళ్ళు ఒక సో బ్రహ్మయత్తు జాతిని బోధించే పదము వర్తింపు గుణము వర్తింపు క్రియ వర్తించదు సంబంధం పితాపుత్ర మాత ఇత్యాది సంబంధ పదాలు వర్తించవు అభావం వర్తించదు ఇంకే ఇంకేతృష్ణ వాక్కి అసలు ప్రవేశమే లేదు అధ్యయన వాక్కులు బ్రహ్మని ప్రకాశింపజేయలేక వెనక్కి మళ్ళినవి ఈ వెనక్కి మళ్ళన ఈ ఉప సంక్రమణం లాంటిది అలాగే వాక్ వెళ్ళిపోయింది అలాగే ప్రోటీన్ వెళ్ళి మళ్ళీ ప్రోటీన్ వచ్చేయని కాదు అంటే స్వసామర్థ్యాత్తే వాక్కు సామర్థ్యం శబ్దానికి ఒక శక్తి ఉంది ఏమిటో శక్తి అంటే మీకు తెలియని విషయాన్ని మీకు తెలుపుడు చేస్తుంది అది శబ్దశక్తి చాలా గొప్ప శక్తి శబ్దశక్తి హీ అచింత్య అనే చూడంటారు శబ్దానికి ఉన్న శక్తి చాలా గొప్పది కానీ నీ మైటీ ఎంతవర్త్ అనేదో అంటారు కదండి సో శబ్దశక్తి చాలా గొప్పది అంతటి గొప్ప శబ్దశక్తి కూడా హీ ఎత్ స్వ సామర్థ్యం అవి తమ శక్తిని చూపలేక తెలుకోక మళ్ళీ అది సో వచ్చినేమిటో తెలిస్తే తెలుసు మనహ అంటే ఏమిటో ఆయన వివరించిన ఓం పూర్ణముదూర్ణం పూర్ణ పూర్ణము దిష్యేర్ణ పూర్ణమాయమేష్యే